నాలుగు వందల డెభై తొమ్మిదవ సంకీర్తన హితవేసేసుగాక ఆతడేల మానును మితి ఆతని దూరక మెచ్చవలెగక ఆగమ భోగములకు హరి నాలోనున్నవాడు చెగదేర నాకు మేలే చింతించుగాక సాగిన ప్రపంచములో సంసారి చేసినవాడు ఏ గతి రక్షించకవుగాక భూమిమీద దేహమిచ్చి పుట్టించినట్టివాడు ప్రేమతో అన్న పానాలు పెట్టుగాక ఆమని పంచేంద్రియాల నటు రేచేవాడు నేమపు పుత్రధరలై నిండుకుండుగాక ఇహ హపరములకు తానిరవైనట్టివాడు సహజానాయును చరపుగాక వహిశ్రీవెంకటాద్రిపై వరములిచ్చేటివాడు మహిమతో మమ్ముయేలి మన్నించుగాక